స్తోత్రం ప్రభా నయనం మహాప్రభ నీ భావంలోకి వేళ స్తోత్రాలు దేవాయస్య మహాప్రభ రాతికాలేవాయసింహ ప్రభావం ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు దేవాని లెక్కల కింద కాచి కాపాడు దేవాయసింహప్రభ ప్రతి ఒక్క దాంట్లో దేవాయసింహ ప్రభావ మమ్మల్ని సురక్షితంగా ఉంచిన బట్టి స్తోత్ర మహప్రభ దేవా మహప్రభ ఈ రోజు కూడా ఎంతో మంది మరణించారు దేవ కాణంలోని సజీవ లెక్కలో ఉంచి దేవాయసింహ ఇంతవరకు నీ కృప చేత బతికించిన స్తోత్ర ప్రభ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లెల మా ప్రభావ దేవాయస్సే మా ప్రభావ మా పాటలలో దేవాయ వాక్యంలో దేవ మీరే మాట్లాడాలి మా ప్రభా హృదయంలో విత్తనాలు అయ్యాడు మా ప్రభావ దేవాయసే మా ప్రభావ హండ్రెడ్ పర్సెంట్ స్నానం చేయండి బిడ్డను పేరుపైన జీవించి ఆసరించాడు మా ఇంకా అనేక రోజున స్నాయం చేయండి మా దేవా ఎన్నో అంశాలు ఉన్నాయి మా ప్రభా ట్రైబల్ బిల్డ్ కి వెళ్లారు మా ప్రభావ మీరే స్నానం చేయండి మా ప్రభావ ఆది నుంచి అంత మీరే మా చింత నడిపిస్తారని త్వరగా రాబోతున్న ఏస్కృష్టి పెట్టబెడకూడదు నాంత్రి ఆమెన్ సహింతుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమలన్నియు ై సంతోషముతో సహి నవారైతే ఏ లూదు ఆయనతో సహి నవారైతే ుదు ఆయనతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏ కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏసు మనతోడుగా మన తోడుగా సాహించి ఓదార్చి ప్రేమ చూపును సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో నీతి కొరకై ఆకలిదీ కల్గి మనమెల్లా వేచుండతి కొరకై ఆ కలిద కల్గి మనమెల్లా వేచుండతి సూర్యొడు మన తోడై నీతి సూర్యుడు మన తోడై నీతినిర వేచి కృపాజూపును సహితుము సహింతుము నియో ఏ సుకై సంతోషముతో సహితుము శ్రమల నియో సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతు సువార్త కొరకై చరనుండినా కొరడాల దే బలు సహింప సువార్త కొరకై చరనుండినా కొరడాల దే బలు దివారాత్రము గాయు ప్రభు నేత్రము దివారాత్రము గాయు ప్రభు నేత్రము కృప జూపి ప్రేమతో ఆదరించును సహింతుము శ్రమలన్నీయు సంతోషముతో సహితుము శ్రమన్యూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఆయనతో సహి వారమైతే ఏలుదు ఆయనతు సహితు్రమల ై సంతోషముతో లోకమందు పలుశ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకమందు పలుశ్రమలు లోకస్తు తుల ద్వేషము వలన కలుగు లోకాధికారి లోకమును లోకాధికారి లోకమును జాయించిన ప్రభువే మనలను గాయును సహింతుము శ్రమలన్నీయు సుఖై సంతోషముతో sahintu mu shramalanniyu yesu kai santoshamuto క్రీస్తుతో రాజ్యము చేయుగనత ముందున్న శ్రమలెన్నా దగినవి కావు క్రీస్తుతో రాజ్యము చేయుగనత ముందున్న శ్రమలెన్నా దగినవి కావు క్రీస్తుతో వారసులౌటకు క్రీస్తుతు వారసులౌట అర్హత మనము జూపు సాహన మే సహితు్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహితుము శ్రమలన్యు ఏసుకై సంతోషముతో సహితు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ ఈ సాయంత్రకాల సమయం అంతే ప్రభా నీ యొక్క వాక్య ధ్యానంలో మేము అతన్ని సాగుతుండగా ప్రభావ నీ యొక్క చేత మాతో మాట్లాడండి నాయన ప్రతి ఒక్క దర్శించండి వాక్యం చేత మమ్మల్ని బలపరచమని మార్య నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు అను నీ యొక్క బట్టి ప్రభ నీ మేము విశ్వాసంతో సాగుతుండగా సహాయం చేయమని ఏసీయా పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సో ఈరోజు మనము మనకు ఇంతకు ముందు ఎన్నో సార్లు ధ్యానించిన అంశమే కాకపోతే మరొకసారి దేవుడు ఒకసారి కాదు రెండు మార్లు చెప్తుండంటే దాంట్లో ఏదో అర్థం కాబట్టి దాన్ని మరొకసారి మనల్ని బలపరచటకు విశ్వాసమందు మనల్ని మరింత ముందుకు సాగుటకు దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని నేను ఈరోజు కోరుకుంటున్నాను ఎఫ్ఎసి రాసిన పత్రిక ఎఫిసిలకు మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం కొన్ని ముఖ్య సంఘటనలు మాత్రమే మనము ఇచ్చిన సమయంలో కంప్లీట్ చేసుకుందాం మొదటి అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చినాలకు ఎఫిసియన్స్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ 3, 4, 5 వర్సెస్ 3, 4, ఫైవ్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే మన ప్రభువైన ఏసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడిన కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను మహిమకు కీర్తి కలుగునట్లు జస్ట్ ఒక్క మాటకు అండర్లైన్ చేసుకుందాం కృపా మహిమకు కీర్తి కలుగుటకాయ తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్తున్న ఏసు క్లీసు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకాయ మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని నువ్వు మీరు ఈ వచనాలు గమనిస్తూ అక్కడ గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి మనం నాలుగో ఐదో వచనము ఆరో వచనం వరకు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయకబడుకుంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకునేను అంటే యేసు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే మనము ఇస్రా అని అర్థం ఇప్పుడు మనల్ని అడుగుతారనమాట ఎవరైనా ఎట్లయితేమండి మనం అన్యుల నుంచి ఏర్పరచబడ్డాం కదా మనం ఎట్లా అవుతాం ఈ ప్రశ్నకు థక్కుమని జవాబు చెప్పాలంటే అన్యులకి వివరించాలంటే కొంచెం కష్టం కానీ ఇప్పుడు మనం మరి మూడు నాలుగు ఐదు చూస్తుంటే ఏమర్థం అవుతుంది అక్కడ తన ప్రియుని అందు మనకు అనుగ్రహించిన కృప మహిమకు కీర్తి కలగాలి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకు మహిమ కలగాలి ఆయనకే కీర్తి కలగాలి కాబట్టి తన దయా సంకల్పం చొప్పున సంకల్పం అంటే ఆయన డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాడు దట్ వాస్ హిస్ డిజైర్ సంకల్పం చొప్పున ఏం చేస్తున్నాడు ఇక్కడ యేసు ద్వారా తనకు కుమారులంగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకునేను మనము తన ఎదుట పరిశుద్ధులుగా పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాది వేయబడకుంపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనిను ఈ ఒక్క పాట మనం ఆలోచిస్తూ ఆయన యొక్క సంకల్పం దేవుడు తన యొక్క ఆ నియమాలనన్నిటినీ పక్కన యూదులను కాకుండా యూదేతరులు అంటే అన్య నుంచి మనల్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది మనలో ఏ గొప్పతనము లేదు మంచితనము లేదు విశ్వాసం అసలే లేదు అయినా దేవుడు మనలని ముందుగానే మనం అక్కడ ఒక వాక్యం చూస్తాం ఏంటది జగత్తు పునాది వేయకబడక మునిపేసిలు చాప్టర్ వన్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ లో మనకు చూసారు మనం ఏర్పరచబడిన గుంపునర్ అర్థం జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని చూసిండి దేవుడు అంటే మనకు తెలుసు ఎవరు రక్షించబడతారు రక్షణకు ఎవరు యోగ్యులు రక్షణలో ఎంతమంది ముందుకు కొనసాగుతారు ఆ విశ్వాసులు పరిశుద్ధులుగా ఎప్పుడు తీర్చబడతారు ఎంతమంది తీర్చబడతారు వారికి ఎన్ని కషాలు ఎదురవుతున్నా అవన్నీ ఆయనకు తెలిసినవే ఎందుకంటే ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు విశ్వాసులు పుట్టక ముందే లోకమునికిలోకి రాకముందే ఇది చాలా గొప్ప మర్మం అంటే భూమి పునాదులు వేయబడక భూమి అనేది సృష్టించబడక మునిపే ఎరిగిన దేవుడు అది ఎంత గొప్ప ప్లాన్ అనమాట సంకల్పమైనది అది దేవుడు భవిష్యత్తులోనికి చూసి అని అర్థం ఇక్కడ ఆయన ఫ్యూచర్ ని చూసేసింది అప్పుడే భూమికి ఇంకా పునాదులే వేయలేదు భూమికి పునాదులు వేయక మునిపి చూసేసిండు భవిష్యత్తు చూసి ప్రతి విశ్వాసిని చూచి క్రీస్తులో ఎన్నుకున్నాడు ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైన స్థలంలో ఉండేలా ఆయన ముందే నిర్ణయం చేసేసుకున్నాడు సో పూర్వం నిర్ణయం కాబట్టి విశ్వాసం ఎన్నుకొని ఆ నిర్ణయం ప్రకారము ఆయన మూడు కారణాల చేత ఎన్నుకున్నాడు కౌలు చెప్తున్న మాట ఏంటంటే పవిత్రంగా ఉండాలట నిర్దోషంగా ఉండాలి ఫస్ట్ పాయింట్ మూడు విషయాలలో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు సో మనం ఎప్పుడైతే మన కారణం మనం ఏ అర్హత లేదు ఏ యోగ్యత లేదు అయినప్పటికీ కూడా దేవుడు మనం ఎన్నుకున్నాడు వాక్యం విన్నామో విన్న వెంటనే మనలో విశ్వాసం కలిగింది వాక్యం ఎంతో మంది వింటున్నారు అందరిలో ఈ కార్యం జరగటం లేదు మనం ఎంతో మనకి బోధిస్తున్నాం మనకి వీలైనప్పుడల్లా మన సాక్ష్యం ఎంతో పంచుకుంటున్నాం అయితే కా ఆ కారణం వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళలో ఆ పరిశుద్ధాత్మ కార్యము జరగటం లేదు అంటే ఎన్నుకోబడిన గుంపులో వాళ్ళు లేరు అని మనకు తర్వాత అర్థమవుతుంది ముందేమో మనం చాలా నమ్మకంతో విశ్వాసంతో వాక్య ప్రకటన చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనం ఏం చూస్తున్నాం దేవుడు మూడు కారణాల చేత మనల్ని ఎన్నుకున్నాడంట ఆ మూడు కారణాలను మనం ఏం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వన్ ప్రభు మనలను పవిత్రంగా నిర్దోషంగా ఉండాలనేది ఆయన కోరిక పవిత్రంగా నిర్దోషంగా ఉండాలనేది ఆయన కోరిక ఎందుకంటే మనము పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగానే పరిశుద్ధుడిగానే కొలవాలి నిర్దోషి అనే దేవుడిని నిర్దోషంగానే మనము ఆయన సన్నిధిలో నిలబడాలి కాబట్టి ఈ ఈ ఫస్ట్ క్వాలిటీ మనలో ఉండాలి పరిశుద్ధత నిర్దోషత్వం రెండవది ఏంటి ఆయన సంతానంగా మనం ఆయన మనం ఉండాలని ఆయన కోరిక ఆయన సంతానంగా మనము ఉండాలనేది ఆయన కోరిక ఎందుకంటే ఆయన లోకంను ప్రేమించాను కాబట్టి లోకమంతా ఆయన బిడ్డలే అందులో నుంచి ప్రత్యేకించబడిన వారు అంటే ఆయన సంతానం హామీగా మనము ఎన్ని ఏళ్ల నుంచి చదువుతున్న బైబిల్ ప్రకారం అయితే ఇస్రాయేలీలే వాగ్దాన సంతానం కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏసు క్రీస్తు యొక్క కృపలో ఎందుకంటే మనకు ఉచితంగా ఇచ్చిన కృప కాబట్టి మనలో ఏ యోగ్యత లేకపోయినా మనకి ఈ కృపలో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన మన ఆయనని ఆయన మనలను తన సంతానంగా ఎంచుకుంటున్నాడు కాబట్టి కాబట్టి ఆధ్యాత్మిక మూలంగా మన జన్మ మూలంగా విశ్వాసంకు దేవుని సంతానం విశ్వాసులు అనే వాళ్ళు దేవుని సంతానంగా ఎంచబడ్డారు ఆయన సంతానంగా అంటే మనము ఆయన నిజంగా తండ్రి అబ్బాని మనస్ఫూర్తిగా పిలవగలిగే ఆ యొక్క బంధం అనమాట దేవుడు మనకి ఇచ్చిండు ఎందుకంటే వీరందరూ దేవుణ్ణి ఆధ్యాత్మికంగా దత్తత తీసుకున్నాడు దేవుడు మనల్ని వాగ్దాన వారు వేరే మనము దత్తత పొందిన వారం కాబట్టి మనల్ని అడాప్టెడ్ సన్ అంటాడు కాబట్టి ఆయన చనిపోయినప్పుడు మనం కూడా అంత చనిపోయినాము ఆయన లేచినప్పుడు ఆయన కూడా మనము లేస్తాము అనే ఒక నిరీక్షణని మనకు ఆ రోజు నుంచే ఇచ్చారు ఎందుకంటే ఆయన తన సంతానం బహిరంగంగా ప్రకటిస్తున్నప్పుడు తన దివ్య కృపకు కీర్తి కలగాలనే మనల్ని ఎందుకు సంతానంగా ప్రకటిస్తున్నాడంటే ఆయన కృపకు కీర్తి కలగాలి అంటే మన మూలంగా ఆయనకు మహిమ కలగాలి తప్ప అన్యుల నుంచి ఆయనకు మహిమ రాదు ఆయనకు రావాల్సిన మహిమ తన సంతానం తను ఏర్పరచుకోడి ఏర్పరచుకున్న వారి దగ్గర నుంచే ఆయనకు వస్తుందని ఆయన ప్రకటిస్తున్నాడు ఆయన ఉద్దేశం అదనమాట మనుషులందరినీ విమోచించిన దేవుడు ఎన్నుకున్న మార్గం అలాంటి అతిశయ కారణమే లేదు కాబట్టి మనం అనుకోవచ్చు అనమాట మని ఎంత గొప్పవాన్ని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే నేను ఎంత గొప్ప కాదు ఏ గొప్పతనం లేకపోయినా మనల్ని ఎన్నుకున్నాడు అంటే అది ఆయన గొప్పతనం కాబట్టి మనల్ని విమోచించిన దేవుడు కాబట్టి మనకు ఇంకా వేరే మార్గమే లేదనమాట ఏసే మార్గం ఆ మార్గంలోనే మనకు ఆ విమోచన దొరికింది కాబట్టి మనం దేవుని కృపకు పాత్రులమై ఉన్నాం కాబట్టి అందుకనే పాప విముక్తి రక్షణ రెండు దొరికినాయి కృప లేకపోతే మనకి రెండు లేవు పాపం నుంచి విముక్తి లేదు రక్షణ లేదు ఆయన కృప అంటే ఏంటి అంటే కృప అంటే ప్రసాదించటం ప్రసాదం అనమాట దేవుడి ఇచ్చిన ప్రసాదం అంటాం దాని కృప ఈ కృప ఆయన యొద్ధ నుంచి మనకు వచ్చింది కాబట్టి మనకి ఈ రక్షణ ఆయన యొక్క ప్రసాదంగా మనము దాన్ని ఆస్వాదిస్తున్నాం ఎందుకంటే దీనివల్ల స్థుతులన్నీ కూడా దేవునికి వలన కూడా దేవునికే చెల్తాయి ఎందుకు అంటే మనము మన విశ్వాసం ద్వారా ఆయన కృప కొరకు ప్రయాసపడతాం ఎందుకంటే ఆ దేవుని కృప కృసి వేసు ఒక్కడే దారి అనేది మనకు నేర్పిస్తుంది వేరే ఏ దారి లేదు అనేది మనం ఖచ్చితంగా అన్యలకు మన వాక్యం పరిచర్య చేసేటప్పుడు జనాలకు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకు అంటే ఈ కార్యంలో దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నాం కానీ మన యొక్క పనితనము మన యొక్క పాండిత్యం చూపించడం లేదు దేవుడి కృపకు కృషి చేసి ఒక్కడే దారి అని మనము ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం కాబట్టి విశ్వాసం ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి కారణం ఇదే తనకు మహిమ కలగాలి తనకు కీర్తి కలగాలి ఆ మహిమ ఆ కీర్తి మరి దేనికి కలగకూడదనమాట ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు కృపలు మనకి ఇచ్చినటువంటి ఈ రెండు ఏంటది పాపం నుంచి విడుదల రక్షణ ఇవి దేవుడు విశ్వాసం ఎన్నుకొని పూర్వం ఎప్పుడో భూమి పుట్టక మునిపే ఇది నిన్న మొన్న శిల్వకారమే పుట్టినది కాదు భూమి పునాదులు జగత్తు పునాదు వేయబడక మునిపే మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం అనమాట కాబట్టే దేవుడి విశ్వాసం ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి పూర్వం నిర్ణయం చేయడానికి ఇదే కారణం మనం ఇది ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి మూడులో చూస్తాము అదేవిధంగా రోమా పత్రిక ఐదు ఎనిమిదిలో కూడా చూస్తాం మీరు జస్ట్ కొటేషన్ రాసుకొని తర్వాత ధ్యానం చేయండి సో తను ఏం చేస్తున్నాడంటే విశ్వాసులు అందరూ క్రీస్తులో ఉన్నారు కాబట్టి పరిపూర్ణంగా దేవుని ప్రేమను చూడగలుగుతున్నాం మనం దేవుడి ప్రేమను ఏమైనా చూస్తున్నామంటే విశ్వాసం ద్వారానే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడ యూనిట్ అసాధ్యము అని వాగ్దా వాక్యం చెప్తుంది ఇష్టడ యూనిట్ అసాధ్యం చాలా సార్లు విశ్వాసం ఉంది విశ్వసిస్తున్నా దేవుడు నా దేవుడు రక్షకుడు నా విమోచకుడని నోటీ మాటతో చెప్తున్నాం కానీ హృదయపూర్వకంగా చెప్పలేకపోతున్నాం ఎందుకంటే కష్టాలు రాగానే రోగాలు రాగానే మందులు వాడుతున్నాం కానీ ఇక ఇష్టం మార్చితే మార్చుతాడు జీవితం మారితే మారుతుంది అని ఒక నిర్లక్ష్య ఆన్సర్ అనమాట కేర్లెస్నెస్ అంటాం దాన్ని విశ్వసించినప్పుడు మనం ఏం చూస్తున్నాం అక్కడ కనబడిన దాన్ని మనం చూడగలుగుతున్నాం కనబడిన దాన్ని చూస్తున్నాం అదే విశ్వాసం కాబట్టి ఈ విశ్వాసం అనేది మనస్ఫూర్తిగా హృదయాంతరాల నుంచి చెప్పగలిగినప్పుడే మనం ఏం చేస్తున్నామంట ఆ ప్రేమను చూడగలం దేవుడు మన చేసిన ఆ కార్యన్నిటిని చూడగలం ఎందుకంటే మనం దాస్యంలో ఉన్నాం పాపంలో ఉన్నాం ఆ పాపంలో ఉన్నప్పుడు మనకు విముక్తి మాపక్షమాపణ అనేవి తెలియదు కానీ ఎప్పుడైతే వాక్యం విన్నామో వినుట వలన విశ్వాసం కలిగింది వినుట వలన విశ్వాసం కలిగి అందుకే మనం వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా వింటుంటే వాళ్ళు జస్ట్ ఒకసారి విన్నాక ఫాలో అప్ చేసినప్పుడు వారు ధ్యానం చేయాలి ఆ వినుట వలన ఏమవుతుందంట ఆ విశ్వాసం బలపడుతుంది అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మనం వాక్య ధ్యానం చేస్తాం ఎందుకంటే దిన విశ్వాసంలో పడిపోకుండా దిన విశ్వాసంలో పని పడిపోకుండా మనల్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే మనం మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మంది ఎవరిని వచ్చి బ్రదర్స్ మమ్మల్ని ఉద్యోగ పర్చుని రివైవ్ చేయండి అంటే కష్టం అది ఎందుకంటే ఒకరు రివైవ్ చేస్తే కాదది అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం తలపెడితే తప్ప కాకపోతే వాక్య ధ్యానంలో మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసులకు సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును వివేకములను అందుబాటులో ఉంచాలని దేవుడు చెప్తున్నాడనమాట అది మనము ఎఫ్ఎస్సీలకు మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో చూస్తాం ఆ పాపక్షమాపణ ఆ రక్షణ ఇవన్నీ కూడా జ్ఞాన వివేకాలతో కూడినవి జ్ఞానంతో వివేకంతో మనము ఆలోచిస్తే తప్ప అర్థం కాని విషయాలవి పాపక్షమాపణ పాపక్షమాపణ చెప్తూ ఉంటే నోటి మాటితో కొంతమందికి అర్థం కాదు ఏంటి పాపక్షమాపణ ఎవరు క్షమిస్తున్నారు దేవుడు కనబడు కదా మరి ఏ విధంగా క్షమిస్తున్నాడంటే అదే నీ విశ్వాసం కాబట్టి విశ్వాస పరిమాణం చొప్పున మనకు వరములు అనుగ్రహించబడి ఆ పరిమాణం అంటే అది ముప్పదంతల అరవదంతల నూరంతల అనేది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకు అంటే విశ్వాసం అనేది చాలా లోతు చానా వెడల్పు దాని ఎత్తు ఎంతో ఉంది అది ఒక మాటతో చెప్తే సరిపోదు దేవుడి కార్యాలు అద్భుతము ఆశ్చర్య కార్యములు అవి ధ్యానించుటకు మనిషికి అగోచరము ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉంటేనే ఆ రుచి మనము తెలుసుకుంటూ ఉంటాం సో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఏర్పరచుకున్నాడు కారణం ఏంటంటే ప్రేమించిండు రెండో కారణం ఏంటంటే జగత్తు పునాది వేగం మనల్ని ఏర్పరిచిండు అప్పుడు అబ్రహాము సంతానంకే ప్రత్యేకంగా ఇచ్చిన వాగ్దానము ఇస్రాయేలీలు ఏ విధంగా అయితే తిరస్కరించినో ఈ రోజు కూడా అందజనులలో నుంచి విశ్వసించబడిన వారు ఇప్పుడు మన విశ్వాసులు అంటే ఇస్రాయేలీల్లో విశ్వాసులు లేరా కూడా క్రైస్తలు ఉన్నారు చాలా మంది వాళ్ళ విశ్వాసాన్ని వెల్లడి పరచలేక దొంగ దొంగగా దేవుణ్ణి ఆరాధించే వారు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ దేశంలో అది ఆ కాబట్టి రూల్స్ ఒప్పుకోవు కాబట్టి జూజ్ అంటాం కదా యూదులు కాబట్టి ఒక గుంపు ఉంది జూజ్ ఫర్ జీసస్ అని జ్యూస్ ఫర్ జీసస్ అని యేసు కొరకు యూదులు కూడా ఉన్నారు అక్కడ కాకపోతే ఇది పెద్ద గుంపు కాదు బహిరంగంగా ఒప్పుకోలేని పరిస్థితి అక్కడ ఆ దేశ పరిస్థితులను బట్టి కాబట్టి లోకంలో సంఘటనలు మనకి గందరగోళంగా అస్తవ్యస్తంగా జరుగుతున్నప్పుడు తరచుగా మనకు కనిపిస్తున్నది ఏంటి అంటే ఒక దారి తెన్ను లేనట్టుగా అర్థం పర్థం లేనట్టుగా బతికేస్తున్నాము అప్పటికప్పుడికి వాక్యం వింటున్నామే కానీ అది లోతుగా లేదు ఎందుకంటే మొండ్ల తుప్పలలో పడుతోంది ఐహిక విచారాలలో పడిపోతుంది వింటున్నాం సరే విన్న వెంటనే మనసు కూడా గ్రహిస్తుంది మన మనసు ఒప్పుకుంటుంది కానీ అది సేపు అనేది మనము అప్పుడప్పుడు మన అసెస్మెంట్ చేసుకోవాలా మనల్ని మనము విశ్లేషించుకోవాలి ఎంతసేపు ఉంది ఈ వాక్యం నా మనసులో ఎంతసేపు ఉండగలిగింది అవతల వ్యక్తికి చెప్పడానికి కన్విన్స్ చేయడానికి వీలవుతుందా లేదా అనేది కూడా మనము ధ్యానిస్తుండాలా ఒక దారి తెన్ను అనిపిస్తున్నప్పుడు దేవుడికి ఒక చక్కటి ఉద్దేశం ఉందన్నమాట ఎందుకంటే మనది అల్ప దృష్టి మనది చాలా షార్ట్ సైట్ కాబట్టి దేవుడు ఫార్ సైటెడ్ క్రియేటర్ దూర దృష్టితో ఆలోచించే సృష్టికర్త దూర దృష్టి ఉంది ఆయనకి కాబట్టి ఏమంటున్నాడు దేవుడు ఏర్పాటు మా ముఖ్యంగా మా విశ్వాసులకు ఆయన వారి కోసం ఏర్పరచిన గమ్యానికి చెందినది సో ఈ రక్షణ కార్యము ఈ పాప విమోచన అనేది ఒక గమ్యం డెస్టినీ అంతం మన ఎండ్ మన మన అంతం ఉన్నదో కూడా ఆయనకు ఎరిగిన దేవుడు అంతవరకు కొనసాగుటకు నడిపించేవాడు కూడా ఆయనే నడిపించేవాడు కూడా ఆయనే అందుకే ఎఫ్ఎస్ లోని ఈ సంఘము క్రైస్తవులకు పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే సత్యవాక్కును కేవలం వినడమే కాదు దాన్ని నమ్మాలట కేవలం వినడం ఇది కాదు మనకు కూడా సత్యవాక్యం విన్నము ఇది పరిశుద్ధమైన దేవుడు తండ్రి అయిన దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు చాలా దూరదృష్టితో జగత్ పునాది వేయకపోనికే ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆల్రెడీ ఇది ఇప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు కాబట్టే మనం ఏం ఆలోచించాలా ఆయన కేవలము వాక్కును పంపిస్తున్నప్పుడు వినడమే కాదు దాన్ని నమ్మాలి వినడం ఒక్కటే మంచి ఫలితాలను ఇవ్వదనమాట కాబట్టి దాన్ని నమ్మాలి క్రీస్తు నమ్మడం వలన పవిత్రాత్మ లేకుంటే పరిశుద్ధాత్మ ఆ ముద్ర మన మీద పడుతుంది మనం ఆ ముద్ర పడే వరకు మనం పోరాడాల్సింది పరిశుద్ధాత్ముడు ముద్రించాలి మనల్ని అంతవరకు నువ్వెంత విన్నా అది నీలో నిలబడలేదని అర్థం పరిశుద్ధాత్ముడు నిన్ను కన్విన్స్ చేయాలా నేను ఒప్పింప చేయాలా నువ్వు పాపివి నిజంగా నీలో పాపక్షమాపణ జరిగిందా లేదా అనేది మనల్ని మనము పరిశీలించుకొని ముందుకు సాగాల లేదంటే తిరిగి మళ్ళీ ప్రభు పాద సన్నిధిలోకి వచ్చేసేయాలి ప్రభు నిజంగా నేను పాపిని ఎన్ని ఇంక కొన్నిసార్లు మనకు జ్ఞాపకం లేని పాపాలను కూడా అప్పుడప్పుడు పరశుదాత్మ దేవుడు గుర్తు చేస్తుంటాడు నేను అన్ని ఇంకా నాలో దోషం ఏ మూలనైనా ఇంకా కొంచెమన్నా పాపం ఉందా అని అనుకుంటున్నప్పుడు పరిశుదాత్మ దేవుడి సహాయం తీసుకుందాం అండ్ మనకు గుర్తు చేస్తూ ఉంటాడు ఇంకా కొంచెం లోపం ఉంది నీలో ఎక్కడో ఇంకొక లోటు ఉంది దాన్ని సరి చేసుకోవాలా ఎందుకంటే క్రీస్తు నమ్మడం వలననే కదా పరశుధాత్ముడు మనల్ని ముద్రిస్తున్నాడు ఈ ముద్ర వచ్చిన తర్వాతనే మనలో రక్షణ కార్యం జరుగుతుంది ఈ ముద్ర మనకు ఇస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఏసు ప్రభువు మన యజమాని నేను ఏసు ప్రభు బిడ్డను ఆ పరశుదాత్మ దేవుడు ఆ ముద్ర ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్న విషయం మీద అయన ముద్రిస్తున్నాడంటే ఇక్కడ మీదటా ఏహోవా దేవుడు లేదా ఏసయ్యనే నా యజమాని నువ్వు అది ఒప్పుకుంటున్నావు అనమాట ఎందుకంటే దేవునికి చెందిన వారికి ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఉండడం మరి దేనికంటే దేనికి అంటే దేవుని మనుషులు ఆయన సంతానము అని చెప్పుకోవటానికి ఒక సర్టిఫికెట్ అనమాట ఆయన వారు ఆయనకు చెందిన వారు విశ్వాసులు క్రీస్తుల ముందు నమ్మకం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళు నివసించేందుకే వస్తాడు లేకుంటే రాడు విశ్వాసం లేకుండా పరిశుధాత్ములు మనలో నివసించాలి అంటే అది కొంచెం కష్టం ఇది మనకు గలతీ పత్రికలో మూడవ అధ్యాయము రెండు ఐదు పద్నాలుగు వచనాల్లో తెలియజేస్తుంది గలతీ పత్రికలో మూడవ అధ్యాయము రెండు ఐదు పద్నాలుగు వచనాల్లో ఆ పరిశుదాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడనమాట కాబట్టి విశ్వాసలమైన మన ఆయన సిద్ధం చేసిన వాటిని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇది ఫస్ట్ చాప్టర్ ఎయిటీన్ నైన్టీన్త్ వరుసలో చెప్తున్నాడు దేవుడు విశ్వాసమైన మనము ఆయన కోసం ఆయన మన కోసం సిద్ధం చేసిన వాటిని మనం తెలుసుకోవాలి ఇదే పశుద్ధాత్మ మర్మములు తెలియజేయటం అనమాట చాలా ఉన్నాయి మర్మాలు మనం చూస్తాం ఈ పత్రికలో మూడవ అధ్యాయంలో దేవుడు కౌలుకు ఒక తెలియజేసింది అది అంతకుముందు ఎవరికీ తెలియచేయని మర్మం అంట మనం జ్ఞానించి ఉంటాం కూడా మనము అందరం జ్ఞానించే ఉంటాం రెండవ అధ్యాయంలో ఒకసారి ఆరవ వచనం చూద్దామా ఎఫ్ఎస్సీలో రాసిన రెండవ పత్రిక ఆరవ వచనం రెండవ పత్రిక ఆరు వచనం అక్కడ ఏం చెప్తున్నాడు క్రీస్తు వేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహైశ్వర్యంను రాబో యుగములలో కనబరుచ నిమిత్తము క్రీస్తు మనలను ఆయనతో కూడా లేపి పర్లోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ఆల్రెడీ మనం అక్కడ ఉన్నామట ఇది ఒక మర్మం మనల్ని ఆల్రెడీ కూర్చుండబెట్టినటప్ప అంటే ఈ లోకరీతిగా మనము మానవ స్వభావంతో ఉన్నాం స్వయమైపోయే ఈ శరీరంలో ఉన్నాం కానీ అక్షయమైన శరీరంతో చూడండి ఆ వచనం మళ్ళీ ఒకసారి ఆరవ వచనం ఆరు ఏడు ఎందుకంట అత్యధికమైన తన కృప మహిమ ఐశ్వర్యములు కృప మహిమ ఐశ్వర్యములు రాబో యుగములో కోసమే అంత ఏంటది క్రీస్తు వేసినందు మనలను ఆయనతో కూడా లేపిండు పరలోక మందులు ఆయనతో కూడా అక్కడ కూర్చున్న పెడతాడు అనలేదు కూర్చుని పెట్టేసి అంట మనలని ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుడి వరం ఈ వరము మనము ధ్యానించాలి ప్రభా నన్ను ఆల్రెడీ నువ్వు చేర్చుకున్నావా నేను అక్కడ ఉన్నానా నీ సన్నిధిలో తండ్రి కురుపాశ్వంలో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నానా ఇది పరిశుద్ధుల గుంపు అనమాట ఈ పరిశుద్ధుల గుంపులో ఆయన ఆల్రెడీ మనల్ని కూర్చుండబెట్టేను ఇది వరము అది క్రియల వలన కలిగినది కాదు కనుక దాంట్లో మనం గ్రేట్ గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు క్రియల వలన కలగలేదు అది క్రియల వలన కలగలేదు కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం దీని విషయంలో అంటే ఏసయ్య ఆయన దృష్టిలో భూమిపై ఉన్న విశ్వాసలు ఇప్పటికే మరణం నుంచి సజీవులుగా లేచి పరలోకంలో ఘనతలో కూర్చొని ఉన్నట్టే కూర్చొని ఉన్నట్టే ఇది ఒక గొప్ప మర్మం కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల అందుకే ఎల్లప్పుడూ ఆయన మహిమ కొరకు ఆయన కీర్తి కొరకే మనం పాటుపడాల మన స్వలాభంని ఆపేక్షించకూడదు ఆయన మహిమ కోసం ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అది ఒక గిఫ్ట్ అది ఆ గిఫ్ట్ ని పొందుకున్నాము అంటే నిశ్చయితుందనమాట ఎందుకు అంటే ఆయన దృష్టిలో భూమిపై ఉన్న విశ్వాసులు ఇప్పటికే ఈ విశ్వాసులు అంటేనే అక్కడ కొన్ని మనకు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాం ఎవరు ఆ సంపూర్ణంగా ఏసుని అంగీకరించిన వారు ఆయన మహిమ కొరకు జీవించువారు ఆయనలో సంపూర్తిగా పాప క్షమాపణ పొందినవారు ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను పొంది ఆ రక్షణలో కొనసాగుతున్న ప్రతిసారి అడుగుతా మీరు రక్షించబడినరా బ్రదర్ రక్షించబడింటారా సిస్టర్ అంటే ఆ నేను ఎప్పుడు రక్షించబడినా పలాన్ రోజు పలాన్ తేదీలో అంటాం ఆ రక్షణ ఆ రోజు నువ్వు తెలుసుకున్నట్టు అర్థం దాంట్లో కొనసాగాలి తెలుసుకున్నాక ఒక రోడ్ తెలిసిందంటే ఆ రోడ్ ఎంబడు మనం వెగాల్సింది ఆ రోడ్ వెంట అంటే తప్ప ఉన్నాం కదా మమ్మీ కాదు ఇక్కడ ఉన్నాం కాబట్టి దారిలో ఉన్నామంటే చివరి వరకు ఆ డెస్టినీ అంటాం గమ్యం ఆ గమ్యం వరకు చేర్చేదే మన విశ్వాసం అది ఆయన ఇచ్చిన కృప కాబట్టి మనం ఏం చూడాలంట దేవుని యొక్క కార్యాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ గొప్ప మర్మాల గురించి కూడా అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి ఎందుకంటే క్రియల వలన ఏది కలగదు పాప క్షమాపణ కానీ రక్షణ కానీ విశ్వాసం కానీ ఏది కూడా క్రియల వలన కలిగినది కాదు ఇది దేవుడు ఉచితంగా ఇచ్చింది కాబట్టి అది ఉచితం ఈ ఉచితమైన కృప ఎప్పుడు ఇస్తానన్న దేవుడు అంట పునాదులు వేయక మునిపే వాళ్ళ వాడికి నేను కృపణిస్తున్నాను రక్షణిస్తున్నాను విమోచనిస్తున్నాను పాప క్షమాపణిస్తున్నాను వాడికి మారు మనస్సును కలుగ చేయాలనుకుంటున్నానని దేవుడు కొందరు విషయంలో ఆల్రెడీ తీర్మానం చేసేసుకున్నాడు ఇది ఒక గొప్ప మర్మం కాబట్టి ఎంతమందికి మనం వాక్యం బోధిస్తున్న అందరికీ తెలియచేయాలి ఎందుకంటే లోకమన్నంతటా వాక్యము ప్రచారం జరగాలి వాక్యం అందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి వాక్యం తెలియబడితేనే ప్రతి ఒక్క మోకాలు ఆయన నామంలో వంగుతుంది ప్రతి ఒక్క మోకాలు వంచి ప్రార్థన చేస్తారు కానీ పడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఇది ఇరుకు మార్గం మనం చాలా సార్లు ధ్యానం చాలా ఇరుకు మార్గం ఇది కాబట్టి పాప విముక్తి దక్షిణ రక్షణ అనేవి యోగ్యత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేది యోగ్యత లేదు అయినా దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట దీని మనము పాప పుణ్యాలతో సంబంధం లేకుండా దాన్ని తీసుకుంటున్నాం కాబట్టి విశ్వాసము దాని పరిమాణం దాని మూలంగా కలిగిన పాప విముక్తి రక్షణ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చిండు కాబట్టి విశ్వాసం కూడా దేవుని ఉచిత కృపావరమే అందుకనే అన్ని విషయాలలో మనము అతిశయించకుండా సమస్తము సమర్పించుకునే ఆ యొక్క జీవితం ఆ యొక్క విశ్వాస జీవితము మనము కలిగి ఉండాలి ఎందుకంటే క్రీస్తులో ఒక ఒక వ్యక్తి మనసులో హృదయంలో దేవుని కార్యం జరగకపోతే ఎవరూ క్రీస్తులో నమ్మకం పెట్టుకోరు ఒక వ్యక్తి హృదయంలో మనసులో దేవుడి కార్యం జరగకపోతే ఎవరు దేవుని నమ్మరు నమ్మకం పెట్టుకోరు దేవం పెట్టుకోలేరు ఎందుకంటే దేవుడి విముక్తి విధానంలో మనిషి అతిశయంగా మాట్లాడటం అనే తావులేదు ఎవరు కూడా గొప్పగా ఫీల్ కావడం నీ దేవుడు ఏం గొప్ప ఏం చేస్తున్నాడు నీ దేవుడు ఇంతగా నమ్ముతుంటే నేను ఏం చేస్తున్నాడు దేవుడు అని మన ఇంట్లో నుంచి కొన్నిసార్లు మన కుటుంబీకులే ప్రశ్నిస్తుంటారు దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చేయడు కాదు నీ గమ్యం స్థానాన్ని చేరుస్తున్నాడా లేదా నీ ఆత్మకు అంతిమ డెస్టినేషన్ పాయింట్ అంటాం ఆ డెస్టినేషన్ పాయింట్ ని చేరుస్తున్నాడు ఆయన ఈ లోకరీతిగా నీకు రావాల్సిన కష్టాలు వస్తాయి మనుషులకు స్వాభావికంగా వచ్చు కష్టాలు తప్ప మరి గొప్ప కష్టాలు ఏమీ రావంటున్నాడు దేవుడు స్వాభావికంగా ఒక మనిషికి రావాల్సిన దేవుడు పడలేదా ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్ని శ్రమలు ఆయన పడిన శ్రమలలో మనం ఒక పాదో కూడా ఒక వంత కూడా పడలేదు ఎందుకంటే ఆయన మనుష్యుడు దైవ మానవుడిగా దైవం దైవత్వంలో ఉంచి మానవుడిగా వచ్చిన తర్వాత మనుష్యులకు రావాల్సిన ప్రతి కష్టం ఎదుర్కొన్నాడు ఆయన బీదరికంలో ఉన్నాడు ఆయన ఎంట భయంలో ఉన్నాడు ఆయన తల్లిదండ్రులు ఐగుప్తుకు పారిపోవటము హే రోజు బెదిరించినప్పుడు ఇటు ఇటు నుంచి అటు అట్లా ఎన్నోసార్లు ఆయన చిన్నప్పటి నుంచి కూడా వడ్రంగివాడి కుమారుడిగా పేదరికంలో ఉన్నాడు ఆయన పన్నెండేళ్ల నుంచే వాక్యం ని బోధించడంలో దేవాలయంలో ధ్యానించడంలో నిమగ్నమైండు ముప్పై మూడు సంవత్సరాల వరకు ట్రైనింగ్ తీసుకున్నట్టు అర్థం అనమాట వాక్యంలో సంపూర్ణమైన తర్వాతనే సేవ మొదలుపెట్టి మూడున్నర సంవత్సరాల సేవ ముప్పై సంవత్సరాలకి ఆయన ఆ కార్యం జరిగించగలిండు ప్రేమ కార్యమాటం శిలవ కారమే ప్రేమ కార్యమాటం కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడమే కాకుండా ఈ నమ్మకం పెట్టుకోని వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ఇది మరొకసారి మనం ధ్యానం చేద్దాం అది యోహాన్ తర్వాత పదిహేడు మీరు ఒకసారి ధ్యానం చేయండి దేవుడు చిత్రమైతే ఎవరైనా దేవుడు పరిశుదాత్మ దేవుడు మాట్లాడితే కనుక ఆ విషయం పైన మీరు ఒక మెసేజ్ షేర్ చేసుకోవచ్చు పదిహేడవ అధ్యాయం అనేది దేవుడు మనుషుల కోసం చేసిన ప్రార్థన మొత్తం మా చాప్టర్ అంతా ప్రేయరే ఎవరి కోసం ఎందుకోసం చేసిండు అనేది కూడా అందులో మళ్ళీ మనము జగత్తి బునాది వేయకబడమని ఏర్పడవచ్చం కోసమే చేసింది ప్రార్థన అన్యుల కోసము కాదు ఈ మర్మని మనం తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మనము ధ్యానం చేసుకుంటాం ఎందుకంటే గెచ్చమని తోటలో ఆయన చేసిన ఆఖరి ప్రార్థన పర్సనల్ ప్రేయర్ అది ఈ గిన్నె నీ చిత్తమైతే తీసివే ప్రభావాన్ని ప్రార్థన చేస్తాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇద్దరి నుంచి తీసివే ఈ నేను తాగలేను అని అంటుంటాడు అది తన పర్సనల్ ప్రేయర్ కానీ మనం చూస్తున్నాము పదిహేడు అధ్యాయంలో అది ప్రేయర్ ఇన్ జనరల్ ఆర్ హిస్ పీపుల్ తన బిడ్డల కోసం తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాడు సో అలాంటి దేవుడు తన ఏర్పరచబడిన వారి కోసము ఏర్పరచబడినటువంటి ఒక గొప్ప సంకల్పం మనం అక్కడ చూస్తున్నాం అనమాట కాబట్టి మనము ఏం మాట్లాడుకుంటున్నామంటే ఈ ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ఇస్రాయేలీలు ఏ విధంగా అయితే బానిసత్వంలో నుంచి బయటికి వచ్చిండ్రు బానిసత్వంలో నాలుగు సంవత్సరాలు మొరపెట్టిండు నాలుగు సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలకు ఒక జనరేషన్ అనుకున్నా నాలుగు తరాలు ఐదు తరాలు ఉంటాయి అవి అంతమంది విస్తారంగా ఉన్న జనాలు బాధల్లో కష్టాల్లో ఫరువులు ఎంత కఠినమైన పని చేయించుకున్నా ఆ దాస్యంలో మొరపెట్టిండు ఆ మొరబిన్న దేవుడు ఎందుకంటే వాళ్ళని తను వాగ్దానంతో ఏర్పరచుకున్నాడు అబ్రహాం ఇసాఫ్ యాకబులకు ఇచ్చిన వాగ్దానంతో ఏర్పరచుకున్న బిడ్డలు కాబట్టి వాళ్ళ కోసం తన శక్తికి ఎంతో ఎంతో చిన్న స్వల్పమైన పని అది కానీ వాళ్ళు గుర్తుండిపోయే రీతిగా వాళ్ళని కష్టాలలో నుంచి గుర్తు వచ్చినట్టుగా ఆయన వారిని విడుదల ప్రకటించింది మోషే ద్వారా ఆ మోషే ద్వారా వచ్చినటువంటి ఆ జనాంగం అంతా సంవత్సరాలు ఎందుకంటే యుద్ధాలను చూసి భయపడిపోతారంట వాళ్ళు నిర్గమ ఉంటుంది మనకు ఆ చాప్టర్ ఆ వచనం యుద్ధాలను చూసి భయపడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామేమో మళ్ళీ ఐగుర్తుకి వెళ్ళిపోదాం అనుకుంటారేమో అని చెప్పి దేవుడు వాళ్ళని అరణ్య మార్గంలో నడిపించాడు అరణ్య మార్గంలో నడిపించిడు ఎడారి మార్గంలో నడిపించాడు సముద్ర తీర ప్రాంతంలోకి నడిపించాడు ఆ నడిపించినప్పుడు ఏమవుతుందంటే ఆరు లక్షల జనాభా ఉన్న మనుషులు అందరూ చనిపోయి వాళ్ళ సంతానం మాత్రమే మిగిలింది అంటే ఏర్పరుచుకున్నారు కానీ కానీ ఆ జనాభా నాశనం అయిపోయింది అడవిలో కారణం ఏంటి వారి అవిధేయత వారి తిరుగుబాటు వారి వ్యభిచార మనస్సు అవిధేయత తిరుగుబాటు వ్యభిచార మనస్సు దేవుణ్ణి కాక అన్య అన్య విగ్రహాలని పూజించటం అనకి రోషం వస్తుంది కదా భర్త తన భార్య తనని కాకుండా ఇంకెవరైనా చూస్తున్నట్టు ఎంత కోపం వస్తుంది ఇప్పుడు సంఘానికి ఆయనే కదా శిరస్సు భర్త అయి మరి అలాంటి దేవుడు మనము దేవుని వదిలి పెట్టేసి ఇంకొకను చూస్తుంటే అది కాబట్టి ఆయనకు రోషం వస్తుంది అందుకే ఒక తరంని తరమే తీసేసిండు అక్కడ అడవి ప్రాంతంలో అరణ్య మార్గంలో పుట్టిన జనాభా మాత్రమే పాలు తినలు ప్రవహించు దేశంలోనికి నడిపించిండు ఆయన యో యహోశివ కాలేబులని లీడర్స్ గా ఇద్దరే నమ్మకమైన లీడర్స్ గా మిగిలిండ్రని అర్థం అక్కడ నమ్మకమైన మోష కూడా ఒక్కటే ఒక విషయంలో పోరపాటు చేస్తే ఆయనని అక్కడ నెబోకొండ మీద ఆయన మరణం పొంది కానీ అక్కడ మోసె కూడా తన ఇద్దరు కొడుకులతోటి భార్యతోటి కూడా ఆ అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిండు ఆ మార్గమంతా తిరిగిండు కాణానుకు ఎంత కాలేకపోయాడు కాకపోతే దేవుడు కానానని చూపించిండు ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అంటే తిరుగుబాటు వ్యభిచార మనస్సు ఈ రెండు ఎంత భయంకరమైన పాపాలు అంటే దేవుడి ఆజ్ఞని అతిక్రమించడం అనమాట వ్యభిచార మనస్సు అంటే ఆయన నువ్వు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాలి కదా ధర్మశాస్త్ర గ్రంథంలో మోసేసినటువంటి పదాజ్ఞల ప్రకారము నీవే నా దేవుడు నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అని దేవుడే చెప్పినప్పుడు మనుషులు చెప్పింది కాదు కదా నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు ఖండితంగా ఆజ్ఞాపించాడు అయినప్పుడు వాళ్ళు ఏం చేసిండే అన్య స్త్రీల సహవాసం అన్య జనుల సహవాసం అందుకే అన్యులతో సహవాసం చేసేటప్పుడు మనము కొంచెం జాగ్రత్త కూడా ఎందుకంటే అది మొదటికే మోసం అనమాట మన విశ్వాసాన్ని దెబ్బ వాళ్ళు సైతాన్ని ఏం చేస్తుందంట మడిమ మీద కొడతదంట మడిమ మన కాలు మీద అంటే మనిషి నిలబడితే మన స్టాండ్ ఎక్కడుంది మన పునాది కాలు ఆ కాళ్ళ మీద కొడితే మనం పడిపోతాం అంటే మన విశ్వాసం అనేది మన స్టాండ్ అనమాట ఆ విశ్వాసం మీద కొడతది అది కాకపోతే దేవుడు దాని తలను చిరగొట్టిండి అయినా అది తోకతో ఈ రోజుకి ఆడిస్తుంది కాబట్టి విశ్వాసం అని మనము మరి భ్రష్టత్వంలోకి పోకుండునట్లు మనల్ని మనం అప్పుడప్పుడు సరి చేసుకుంటూనే ఉండాలి ఈ విషయంలో ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఇచ్చిన ఉచితమైనటువంటి రక్షణను కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పాత వాళ్ళు ఏం చేసినారు దేవుని యొక్క ప్రత్యేక జనము వాళ్ళకేం దేవుడి వాక్కు వచ్చింది ధర్మశాస్త్రంకు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వాళ్ళకే అన్నీ కూడా వాళ్ళకే అన్నీ కూడా మనం రోమపత్రిక తొమ్మిదో అధ్యాయాలు చూస్తాం ఈ మాట రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగు ఐదు వచ్చనాలలో ప్రపంచంలోని ఇతర ప్రజలకు దానంతట్లో వంతు లేదు అంటాడు అక్కడ అంటే అన్యులకు అందులో పాలు లేదు పార్టిసిపేషన్ లేదనమాట ఆ నిబంధనలో ఇది కేవలము ఆయన ప్రేమించి ఏర్పరచుకున్న ఇస్రాయేలీలకే అంట కాకపోతే ఇప్పుడు లేదు క్రీస్తులో ఆ పాత ధర్మశాస్త్రం అంతటినీ ఆయన కొట్టివేసింది అది నెరవేర్చేసింది కాబట్టి ఇంకా దాన్ని పాటించాల్సిన పని లేదు అనేది ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు అందుకనే ప్రపంచంలో ఇతర మనుషులకు దాంతో పాలు లేదు కాబట్టి క్రీస్తులు ఇకపై ఇతరులకు యూదులకు ఎలాంటి దూరం లేదు ఇక్కడ మనకి ఇస్తుందనమాట ఇకపై క్రీస్తులో యూదులని యుదేతరులు అంటే ఇతరులు అన్యులు అనే భేదం లేదట ఇది కేవలం క్రీస్తులో మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే ఆయన ఎలాంటి దూరమునో చేయలేదనమాట అందరూ సమానమే క్రీస్తులో ఇది ఒక సంఘము క్రీస్తులో ఇదే ఒక సంఘము మనం ఈ చేసినటువంటి ఈ కార్యం అన్నింటిలో ఏం చూస్తున్నామంటే జాతిపరమైన అడ్డుగోడలన్నీ నాశనం ఎందుకంటే ఆయన అందరినీ ఐక్యపరచలు ఏసు రక్తంలో అందరినీ ఐక్యపరచులు మనకు ఎఫ్ఎస్సి పత్రికలోని రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో కనిపిస్తుంది ఎఫ్ఎస్సీ గ్రంథం అందుకే పౌలు భక్తుడు ఎంతో ఎంతో ఆలోచించి ఆ క్రైస్తవులైన ఎఫ్ఎస్సీలకు ఈ మర్మాలను బోధిస్తున్నాడు అనమాట ఎంతో ఆలోచించి ఈ లెటర్ రాసిన వాళ్ళ కోసం ఏంటది ఫోర్టీన్త్ వన్ లో ఆయన జాతి అడ్డుగోడలన్నీ నాశనమైపోయినాయట యేసు ప్రభు ద్వారా ఆయన మనకు సమాధానం కలుగ చేయటం ద్వారా ప్రతి రకమైన వేరియేషన్స్ అంటాం డిఫరెన్సెస్ అంటాం ఇవన్నీ కూడా తొలగించేసింది ఎందుకంటే అవన్నీ నాశనమైపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం అందరం ఐక్యపరచబడ్డాము యూదులు యూదేతరులు అనే మాట లేదు ఇప్పుడు కేవలం దేవుడి జనాంగము అని పిలుస్తున్నాం హిస్టరీ ప్రకారము ప్రపంచ పాలిటిక్స్ ప్రకారము జూస్ వేరు జెంటైల్స్ వేరు అన్యులు వేరు యూదులు వేరు అని మాట్లాడుకుంటాం కానీ ఆధ్యాత్మికంగా బైబిల్ ప్రకారం అయితే విశ్వాస మూలంగా మనము ఒకటే ఇప్పుడు అందరము ఒకటే పదిహేను చూడండి సిల్వర్ పై దైవమానవుడిగా క్రీస్తు యూదులకు ఇతరులకు మధ్య ఉన్న వైరాన్ని ఎనిమితి అంటాం యూదులకు యూదేతరులు అంటే అన్యులకు మధ్యలో ఉన్నటువంటి ఎనిమితి ఎందుకంటే అక్కడ ఒక చాలా క్యాస్ట్ ఈ మతపరమైన ఫీలింగ్స్ చాలా ఉన్నాయన్నమాట మేము యూదులం ప్రత్యేక జనాంగం దేవుడు ఏర్పరచుకున్న జనాంగం గొప్పగా చెప్పుకునే వాళ్ళు వారు మనమేమో తెలియని వారము అన్యుల గుంపులో నుంచి వచ్చిన వారము కాబట్టి మనము చాలా మెయిన్ మనల్ని చూస్తారనమాట తక్కువ స్థాయిలో చూస్తారు కాకపోతే దేవుడు ఈ వైరాన్ని తొలగించేసిండు తర్వాత సృష్టించిన దాన్ని రద్దు చేయడం ద్వారా ఆయన దీన్ని చేశాడు అసిల్వ కార్యంలో ఇలాంటివన్నిటిని రద్దు చేశాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని రద్దు చేసిండు ధర్మశాస్త్రంలో జరగవలసినవన్నిటిని పరిపూర్ణంగా నెరవేర్చిండు పరిపూర్ణంగా నెరవేర్చింది ఇప్పుడు ఇక్కడ ఇరవై వచనంలో చూద్దాం ఒకసారి ట్వంటీ ఎయిత్ వర్స్ చాప్టర్ టూ ఎఫెసిస్ ఎఫెసియన్స్ చాప్టర్ టూ ఫస్ట్ వచనం ఆయనలో ఈ కట్టడం ఒక భాగం ఆయనలో ఈ కట్టడమంతా ఏంటది సంగముగా ఆయన ఈ ఇద్దరిని కలిపి కడుతున్నాడంట అందు ఎందుకంటే మన పంతొమ్మిది వచ్చిన చూద్దామా ఇక మీద పరాయవారం కాదు ఆయన పవిత్రతో కూడా దేవుని రాజ్యంలో సాటి పౌరులం దేవుని ఇంటి వారిలో ఉన్న వారమే కాబట్టి మనకి ఇక్కడ చాలా పేర్లు వస్తుంటాయి ఇక్కడ దేవుని ఇంటి అంటే దేవుడి వారసులము దేవుడి వారసులం ఎందుకంటే క్రీస్తు వా దేవుని ఇల్లు క్రీస్తు విశ్వాసులు ఆయన ఇల్లు ఎందుకంటే మన హృదయమే ఆయన ఇల్లు కాబట్టి క్రిసి విశ్వాసులకే దేవుని ఇల్లు అది దేవుని ఆలయం ఈ ఆలయము కట్టబడుతోంది ఈ ఆలయమే ఇప్పుడు కట్టబడుతోంది అని పౌలు భక్తులు చెప్తున్నాడు ఈ ఆలయం ఇంకా కట్టబడుతుంది మొత్తం ముగించలేదు మన మూడవ దేవాలయం మూడవ దేవాలయం అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ భౌతికమైన ఆలయం ఒకటి ఏరుశల్యంలో కట్టబడుతుంది ఇది ఆధ్యాత్మిక ఆలయము ఏసు ప్రభు నుంచి మొదలుపెట్టినది ఎందుకంటే మూలరాయెవరు ఏసే ఆ మూలరాయి ఏసే కాబట్టి ఆయన మనుషులందరూ ఒక కుటుంబముగా అందులో కట్టబడాలి మనుషులందరూ ఒక కుటుంబంలో కట్టబడాలని చెప్పి ఆయన ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు క్రీస్తు విశ్వాసులు దేవుని ఇల్లు లేదా దేవుని ఆలయము దేవుని ఇల్లు లేదా దేవుని ఆలయము మొదటి పేతులు రెండవ అధ్యాయము నాలుగు ఐదు అంచనాలు మనకి ఇది కనబడుతుంది ఈ ఆలయానికి ఈ ఇల్లుని ఎన్నో ఎన్నో పర్యాయ పదాలతోటి మాట్లాడుతుంది ఏంటంట వాళ్ళే దేవుడి సంతానము లేదా దేవుడి వారసత్వము దేవుడి కుమారుని శరీరము లేదా దేవుడి చేసిన వారు దేవుడి ప్రజలు లేదా పరలో పౌరులు ఇళ్ళకిన్ని పేర్లు ఉన్నాయి పరలోక పౌరులు ఆయన ఆలయం కాబట్టి ఆరాధన దేవునికి అర్పణలు జరిగే స్థలము దేవాలయం కాబట్టి మనం ఏం చేయాలంట మనమే దేవాలయం క్రీస్తులు కట్టబడుతున్న ప్రతి ఒక్కరము ఒక్కొక్క ఇటుకదా ఒక్కొక్క అవయవము ఒక సజీవ ఆలయం ఇది మట్టి గోడలతో మందస్థంతో ఆ తోటి దహన బలిపీఠాలతోటి అవన్నితో కట్టబడుతుంది ఏంటంటే ఈ లోపలిదిగా భౌతిక ఆలయం కట్టబడుతుంది కానీ మనది ఏంటంట సజీవ ఆలయం సజీవ ఆలయం కాబట్టి మనం ఏం చేస్తున్నామంట దేవుని కట్టడం ఇంకా పూర్తి కాలేదు రెండవ అధ్యాయము ఇరవై వచనంలో చూడండి ఈ కట్టడం అంతా ఒక భాగంలో ఒకటి చక్కగా కుదిరింది ఇది ప్రభువుతో పెంపొందుతూ పవిత్ర దేవాలయంగా రూపొందుతూ ఉందంటే ఇంకా రూపొందుతూ ఉంది సెకండ్ చాప్టర్ ట్వంటీ ఫస్ట్ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస ఉండుటకు కట్టబడుతున్నారు సో ఈ గుంపు ఈ కొత్త సృష్టి అనమాట ఏంటది నూతన సృష్టి ఏసు యూదులు అన్యులు అందరూ కలిపి ఒకటే సంఘంగా నిర్మించబడుతున్నారు యూదులు అంటే ఏసును నమ్మిన యూదులు మాత్రమే ఏసుని రక్షకుడిగా ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దైవమానవుడిగా ఎంచిన వారే అందులో విశ్వాసులు సో వీళ్ళతో కలిపి అనీలంతో దేవుడు సజీవ ఆలయంని ఈ కట్టణను ఇంకా పూర్తి కాలే ఎందుకంటే అనుదినము మనం చెప్పే వాక్యం బట్టి మన ప్రార్థనల ద్వారా ఎంతో మంది మారుతున్నారు విశ్వసిస్తున్నారు కాబట్టి కొత్త విశ్వాసులు ఆయన చేరుస్తూ ఉంటే అది ఇంకా పెరుగుతూ ఉందంట ఈ కొత్త దేవాలయం సజీవమైన ఏసు దేవాలయం ఈ దేవాలయం సంపూర్ణం అవ్వటానికి ఇంకా టైం పడుతుంది అనమాట ఎందుకంటే ఇది ఇది సంపూర్ణం అయిందంటే భౌతికంగా ఏర్శలంలో దేవాలయం కట్టబడుతుంది కాబట్టి దేవుడు ఈ ఆలయాన్ని కట్టుతున్నాడు కొత్త కొత్త విశ్వాసం ప్రతిరోజు చేరుతున్నారు ఇప్పుడు భూమిపై దేవునికి ఉన్న ఒకే ఒక ఆలయం ఏంటంటే ఏసు విశ్వాసులతో ఏర్పడిన ఆలయం ఎందుకంటే మనుషులు కట్టే దేవాలయంలో ఆయన లేడు మనుషులు నిర్మించే ఆలయాల్లో దేవాలయాలు ఆయన ఆయన మనల్ని కడుతున్నాడు కాబట్టి ఆయన మనమే ఆయన యొక్క ఆలయమై ఉన్నాం కాబట్టి ఈ విషయాలను మనం చాలా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు నాకు ఒక మర్మము తెలియబడింది ఒక మర్మము తెలియజేయబడింది ఇది ఇంతకు ముందు ఎవరికి తెలియజేయలేదు మూడు అధ్యాయంలో చూస్తాం ఈ వాట మూడు అధ్యాయంలో ఏం చెప్తుందంట ఒక శుభ చాప్టర్ త్రీ చాప్టర్ త్రీలో ఏం చెప్తుడు అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు ఖైదీన్ అయిన నేను రాయిస్తున్నాను ఏంటంటే దేవుని కృప విషయమై ఏర్పాటు దేవుని కృప విషయమై ఏర్పాటు ఏంటంటే క్రీస్తు మర్మము ఒక సీక్రెట్ బైబుల్లోని ఒక సీక్రెట్ క్రీస్తు మర్మము అది దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతి మునుపుకు సంక్షేపంగా అంటే బ్రీఫ్ గా చెప్పిన అది మనకు రోమ పత్రికలో తెలుస్తుంది కానీ ఇప్పుడు ఏమంటున్నాడంట డీటెయిల్డ్ గా చెప్తున్నా మునుపు సంక్షేమం రాసినాను మీరు దాన్ని చదివినట్లా దాన్ని బట్టి క్రీస్తు మర్మమును గూర్చిన నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు ఆ మర్మం ను గుర్తున్న జ్ఞానం ఇప్పుడు మనకు అవసరం అనమాట అంతే మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు ఎట్లాంటి యూదులు అంటారు ఇప్పుడు మీరు ఎట్లా యూదులు అవుతారంటే యుద్ధ మీరు ముట్టలేదు కదా మీరు ఆ గోత్రం కాదు కదా ఇస్రాయల్ దేశంలో పౌరులు కాదు కదా మీరు చెప్పుకుంటారంటే మీరు అబద్ధ బోధలు చెప్తున్నారు మీరు దొంగ బోధలు అంటున్నారు కూడా ఇట్లా ఎదిరించిందొచ్చు మనకు తెలియదు కానీ అప్పుడు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నారు మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన మూడు నాలుగు క్రీస్తు మర్మము ఇది దేవ వలన నాకు తెలియబరచబడిన సంగతి పర్సనల్ గా పౌలుకు మాత్రమే చూపించిన ఈ సీక్రెట్ అనమాట ఇవి ఎవరు చదివితే కూడా దానికి అర్థం చేసుకుంటారంటే ఈ మర్మం ఏది ఆరో వచనం చూద్దాం ఇప్పుడు దీంతో నేను ముగించేస్తా ఈ మర్మం ఏంటంట అన్య జనులు క్రీస్తు వేస్తున్నందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరం సాటి అవయవములు వాగ్దానంలో పాలివారు వాగ్దానంలో పాలివారు ఈ విధంగా మనలను యూదులుగా మార్చిండు దేవుడు యూదులుగా మార్చిండు దేవుడు అదే అధ్యాయంలో మనము పదకొండవ వచ్చానం పదకొండవ వచనం ఏంటంటే అది లాస్ట్ పార్ట్ చూద్దామా దేవుడు మన ప్రభు క్రీస్తు చేసిన నిత్య సంకల్పము ఇది ఒకటి చూసిన మనము బిగినింగ్ లో చూసినాం ఒక పర్పస్ ఆయన సంకల్పం ఒక డెసిషన్ తీసుకొని ఏంటిది భూమి పునాదులు వేయబడకమునిపి మనల్ని ఆయన ఆల్రెడీ నిర్మించుకున్నాడు అందుకనే సంఘము పరలోకంలో ప్రధానలకును అధికారలకును సంగము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించింది అంటే ఇన్ని ఏండ్లు ప్రవక్తలకు తెలియలేదు మాట జ్ఞానులకు తెలియలేదు మాట ఎంతమంది బోధకులు విశ్లేషకులు ఉంటారు అనాలిస్టులు అంటాం ఎంత బైబుల్ కింద మీద చేసి తరిచి తరచి చూసినా వాళ్ళకి దొరకని ఈ మాట పౌలకు దొరికింది ఈ దర్శనం అనమాట అది ఏంట దర్శనం అంట ఇదేదనగా దీన్ని అండం చేసుకొని మీరు చదివిన తర్వాత అన్య సువార్త వలన ఏసునందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరం సాటి అవయములు వాగ్దానంలో పాలివారు కాబట్టి ఆ లెవెన్త్ వర్షనం లాస్ట్ చూద్దామా ఇది ఇప్పుడు తెలియబడ ఏంటది శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్య ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఏర్పాటు అది ఎట్లాంటిదో అందరికీ ఇప్పుడు తేటపరచబడుచున్నదట కాబట్టి పదబూడవచ్చును కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన సరణ చూసి మీరు అధైర్యపడవద్దు అని వేడుకొంచున్నాడు ఎందుకంటే ఇది మీకు మహిమకరం అనేది యూదులతో పాటు వాళ్ళ సమానంగా చేయటం మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట ఇది ఒక గొప్ప మర్మము మాత్రమే తెలియబడింది ఎంతమందికో ఈ విషయం ఒకటే దాచబడింది అంట అంటే చాలా ఉన్నాయి ఈ గ్రంథంలో మనకు పౌలు భక్తుడి ద్వారా తెలియజేయబడినటువంటి మర్మాలు దాంట్లో ఇది ఒకటి అది ఏంటి ఆ మీరు ధ్యానం చేయండి మనము ఇప్పుడు యూదులమైన అనమాట ఈ వాక్యం ద్వారా ఇప్పుడు మనము యూదులమైన ఈ వాక్యం చెప్తున్నప్పుడు మనకి ఇప్పుడు ఒక ఆలోచనే వస్తుందనమాట ఏంటది ఇక్కడ మనము ఆయన వారసులము ఆయన సంతానము ఆయన యోధులకు మనకు మధ్య ఉన్న వైరిని తొలగించిండు ఆ శుభవార్తని మనందరికీ ఈ ఐగుప్తీలతో పాటు మనకు కూడా కాబట్టి ఈ భూమి ఏ మనిషి అయినా చేయగలన్న గొప్ప పని క్రీస్తులోని ఈ అపార ఐశ్వర్యము ఏంటది ప్రకటించటం ఉపదేశించటం ఈ అపారమైన ఐశ్వర్యం గురించి మనం ఇప్పుడు ప్రకటించాలి ఉపదేశించాలి కార్యము కార్యములు స్వార్థ కార్యములు చెప్తారు అవి బేసిక్స్ అనమాట అవి చెప్పిన తర్వాత ఈ ఉపదేశాలు చెప్పాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే గత దేవుడు ఇతర సత్యాలను మనుషులకు వెల్లడిపరిచాడు కానీ ఈ సత్యం అయితే తగిన కాలం వచ్చే వరకు మూసి ఉంచినాడు ఈ మర్మాన్ని తగిన కాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అది వెల్లడిపరచబడింది అంటే పౌలు రాసిన టైం అది దగ్గర దగ్గర సంవత్సరంలో సెవెంటీ సిక్స్టీ నైన్ సెవెంటీ ఏడి నుంచి అంటే దాదాపుగా నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ మర్మము తెలియచేయబడింది కానీ ఇది సంఘాలలో ఈ రోజుకి బోధించరు ఈ మర్మం తెలుసుకొని తెలుసుకోరు మనసు పెట్టి పశుదాత్మ దేవుడు నడిపిస్తున్నా కూడా అడగరు ప్రభా నాకు కొత్త మర్మాలు తెలియచేయనని అడగరంట కాబట్టి ఇక్కడ ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు ఉపదేశించాలా ప్రకటించాలి మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు ఇతర సత్యాలను మనుషులకు వెల్లడి చేసిండు కాని ఈ మర్మంని మాత్రము కొంత కాలం వరకు మూసిపెట్టిండు అపోస్తుడైన పౌలుకి మాత్రమే బయల్పరిచింది ఇది కాబట్టి క్రీస్తులో ఇప్పుడు మన అందరం ఏంటంటే ఒకటే శరీరము దీన్ని సాధించేందుకే క్రీస్తు మరణించడం ఇవన్నీ దేవుడి మహా జ్ఞానాన్ని వెల్లడి పరుస్తున్నాయి అని ఎంత ఇంటెలిజెంట్ అండ్ వైజ్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది ఎంత గొప్ప మర్మం ప్రభ ఇది అన్నిటితో పాటు మేము నశించిపోకుండా మమ్మల్ని ఏర్పరచుకున్నావు మమ్మల్ని నిర్మించుకున్నావు ఒక ఇల్లుగా ఆలయంగా చేసుకున్నావు ఈ కట్టడంలో ఇంకా ఎంతో రాబోతున్నారు కొత్త గోడలు నిర్మించబడుతున్నాయి ఈ ఆలయం కంప్లీట్ అయ్యేసరికి ఆయన ఈ కారుని ముగించేస్తాడనమాట కాబట్టి దేవుడు ఈ భూమిపై చేసేదంతా ఆయన శాశ్వత ఉద్దేశాలను అనుసరించే శాశ్వతం పర్మనెంట్ డెసిషన్స్ అవి అప్పటికప్పుడు తీసుకునేది కాదు కాబట్టే మనం ఇప్పుడు ఏసులో యూదులము క్రీస్తులో యూదులము ఎందుకంటే క్రీస్తులు అలా నమ్మకం ఉంచుతూ ఉంటేనే ఆయన మన హృదయాలని తన ఇల్లుగా ఎంచుకొని దానంతట్లో ఎలాంటి సంకోచం లేకుండా కాపురం ఉంటాడు అంటే నివసిస్తాడు పాప విముక్తి రక్షణ విషయంలో మనం ఆయన్ని నమ్మినట్లయితే నమ్మినట్లయితే మనలో పూర్తిగా నిండి మన అంతరంగాలను పూర్తి పూర్తిగా ఆవరిస్తాడు అందుకనే ప్రభు మనలో నివసించినట్లుగా ఇప్పుడు మనము మన యొక్క శరీరమును మనం మనస్సును ఆయనకు ఆలయంగా మార్చుకోవాలంట ఎందుకంటే ఇది ఆయన యొక్క పూర్వ ఆలోచన పూర్వ ఆలోచన ఒక్కసారి మనం లాస్ట్ గా ఈ రోమా పత్రిక పదహారవ అధ్యాయం ఒకసారి చూసుకొని ముగించేసుకుందాం రోమా పత్రిక పదహారవ వచనం పదహారవ అధ్యాయం రోమా పత్రిక పదహారవ అధ్యాయంలో ఒక మాట ఉంది రోమా పత్రిక పదహార అధ్యాయము ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిన వాక్యం ఏంటంటే అక్కడ రోమా పత్రికతో ఎనిమిదవ అధ్యాయంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం అని చెప్పిన వారికి మేలు సమస్తము సమకూడి జరుగుతుంటాయి కాబట్టి మనం ఎక్కడున్నా ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరుగుతున్నా అన్ని సమస్తం సమకూడి ఒక శ్రేష్టమైన నిర్ణయానికి మనల్ని నడిపించేస్తున్నాయి అనమాట ఎందుకంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచనాలు చూస్తే దేవుడు మొదట ఎవరిని ఎరిగినో వారు తన కుమారునితో స్వరూప్యము కలవాల వారిని ముందుగా నిర్ణయించాను దేశ ప్రభుత్వం సమానంగా రూపాంతరం పొందడానికి ఏ మనల్ని నిర్ణయించాను అంటే మనం ఇంకా రూపాంతరం చెందాలని అర్థం మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని నీతి తీర్చిదిద్దినాడు అంటే ఎవరి నీతి మంత్రుల తీర్చిదిద్దినో వారిని మహిమ పచ్చు ఏర్చడిన వారము ఏర్పరచబడిన వారము పిలువబడిన వారము నీతి మంత్రులుగా ఇప్పుడు మనము ఈ నీతి మంత్రత్వ మనం ఇక్కడ ఎక్కడ పోవాలంటే పరిశుద్ధత్లోనికి వెళ్ళిపోవాలి అప్పుడే మనము రూపాంతరం చెందుతాం పరిశుద్ధత్లోనికి వెళ్ళడానికి ప్రయాసపడతాం దేవుడి చిన్న వాక్యం ని దీవించిందిగా ఆమెన్ నీ పాదములకు వందనాలు ప్రభావ మహాగనుడవు మహోన్నతుడవు కృపాసక్తి సంపూర్ణుడవు జీవం కలిగిన దేవుడవు తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ నీకు కృపతో అపారమైనటువంటి ప్రేమతో కాజి కాపాడి నన్ను రాత్రి కాల సమయంలో నాన్న చిన్న మందిగా నేను ఆన్లైన్ లో నేను అమ్మని చేరడానికి నేను స్థుతించడానికి నా ప్రభాని స్వరం వినడానికి నా ప్రభా తండ్రి నీకు మరుపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగా నా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు ప్రాభ తండ్రి ఊర పాపులము ఏ మాత్రం అర్హత లేని తండ్రి ఆయన ప్రభావ నీకు తండ్రి బహు మమ్మల్ని ప్రాభ జగత్తి పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభావ వందనం మీకు వేలాది వందనాలు నేను కఠిన హృదయాలైన మమ్మల్ని మా మా మనస్సులను మా హృదయాలు మీరు మార్చినారు ప్రభ నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి నీ ఆలయంలో నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టారు మమ్మల్ని ఆలయంగా చేసుకున్నారు ప్రభావ ఎంతో గొప్ప రక్షణలు ప్రభావ నిత్య జీవాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభావ అందును మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను మమ్మల్ని అంతరంగ మంది గాను ఇస్రాయల్ ప్రజలు గాను ఏర్పరచబడిన వారు గాను ప్రభావ మీరు మమ్మల్ని చేసుకున్నందుకే మీకు వేలాది వందనాలు తండ్రి అవును తండ్రి నీ సంకల్పము గొప్పవి ప్రభు నీ ప్రణాళికలు గొప్పవి ना तंड्री लोकस्थुल का वर्धन गा प्रभ् ना त्री नुने गोप भाग्य विने गोप्य तंरी सत्या भाग्य तरी अनुग्र అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాన్న మమ్మల్ని రక్షించేట కొరకు ఆయన మమ్మల్ని ప్రభా పాపం నుంచి విడిపించేట కొరకు గొప్ప బలియాగం చేసిన దేవుడు తండ్రి నా ప్రభా వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నేన గొప్ప బలియాగం ద్వారా ప్రభా మేము రక్షింపబడ్డాం మేము విమోచింపబడ్డాం ప్రభా కాబట్టి మా రక్షణ ప్రభావ మేము జాగ్రత్త కొనసాగించుకోవాలా ఏ విషయంలోనూ ప్రభా నిర్లక్ష్యంగా జీవించకుండా కొనసాగాల ప్రభావ మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలా తండ్రి అనుదినం మమ్మల్ని మేము పరీక్షించుకోవాలా ఆయన మీకు మాలో చోటు ఇవ్వాలా ఆయన నీకు మేము లోబడాలా నా తండ్రి నీ స్వరం విని నాయనా ప్రభ నీ ఆత్మ ద్వారా నడిపించబడాల ప్రభ అటువంటి కృపణ మార్గం అనుగ్రహించండి నా తండ్రి ఎల్లవెళ్ళలా ప్రభ మీరు మాతో మాతో మాట్లాడండి నేను మా బలహీనతల్ని మా తప్పుల్ని ప్రభావ మీరు ఎప్పుడూ చూపిస్తూ మమ్మల్ని సరిచేస్తూ ముందుకు నడిపించండి ప్రభావ నాలో తండ్రి నాన్న ప్రభ మాలో ఎటువంటి బలహీనతలు ఉండకూడదు ప్రభా నా తన నాడు ప్రజల తండ్రి నాయనా ప్రభ వారి మేలు తండ్రి మీరు అరణ్య మార్గంలో నడిపించారు కానీ ప్రభ వారు మునుగుతూ సనుగుతూ నాన్న ప్రభాని విడిచిపెట్టి నీకు అవిదేత చూపిస్తూ నా ప్రభా ఇతర దేవతలను పూజిస్తూ నీకు బహు దూరస్తులుగా వారు అయినారు ప్రభా కూడా తండ్రి వాగ్దాన భూమిని పొందుకోలేకపోయారు ఆ రీతిగా తండ్రి మేము ఉండకుండా నా తండ్రిని అన్నదినం ప్రభా నీకు విదేత చూపిస్తూ నాన్న నేంది విశ్వాసం ఉంచుతూ నా ప్రభావ మాకు ఇవ్వబడుతున్నటువంటి నేను వాగ్దాన భూమికి ప్రభావం వెళ్ళడానికి సహాయపడండి మధ్యలోనే రాలిపోకుండా మధ్యలోనే మా విశ్వాసం కోల్పోకుండా నా తండ్రి అంత్య ఈ కఠినమైన దినాల్లో ప్రభ నైనా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవడానికి సహాయపడండి నా తండ్రి ఏ విషయంలోనూ నేను తొట్టకుండా పడిపోకుండా మీరే కృపణను గ్రహించుకొని ప్రార్థిస్తున్నాం ఇదిగా తండ్రి అదే రీతిగా ప్రభు ఈ సాయంత్రకాల నేను మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు మిమ్మల్ని బలపరిచినందుకే మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇది నా తండ్రి మా ప్రియులను బట్టి నేను ప్రార్థిస్తుండగా మీరే నా ప్రభా జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా ప్రతి ప్రార్థనా అంశానికి ప్రభా మీ జవాబు అనుగ్రహిస్తులను సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభావ తండ్రి ప్రతిమ సిస్టమల్ని మీ జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళ భార్య భర్తల మధ్యలో మీరే శాంతి సమాధానం అనుగ్రహించండి నా ప్రభా ప్రతి చీకటి అంధకార శక్తులు వేస్తూ క్రీస్తు కూల్చండి ప్రభావ వారి కుటుంబం కట్టబడడానికి సహాయపడండి మీ సాక్షులు నన్ను కృపణను అనుగ్రహించండి మీ పర్లతో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఫలించడానికి సహాయపడండి కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందినట్లుగా నా తండ్రి నాయన మీ వారి నాయన రక్షణ పొందిన వారు ప్రభా రక్షణకు తగినట్టుగా జీవించడానికి మీరు కృపద ఇచ్చమని ప్రార్థిస్తారు తండ్రి అదే రీతిగా శ్రీనివాస్ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకోనండి నేను మీరు పొందిన గాయలను స్వస్థత ఉంది ప్రభా మీ గాయపడిన హస్తం తనని కనుని తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా తండ్రి ఆ బ్రదర్ ప్రభా జీవితంలో గొప్ప కార్యము మీరు మీరు జరిగించండి వారి కుటుంబంలో సమాధానం దేండి నెమ్మది దేండి వారి కుటుంబంలో రక్షణ ప్రతి ఒక్క రక్షణలోకి రావడానికి సహాయపండి నా దగ్గర తండ్రి రేణుక సిస్టర్ని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాను తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ రేణుక సిస్టర్ని ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రతి బలహీనతల నుంచి విడిపించండి మీ శక్తి మీ బలం అనుగ్రహించండి నా తండ్రి కన్నా ఆపరేషన్ విషయంలో కూడా తండ్రి మీరు కార్యం జరిగించండి నా ప్రాభా తండ్రి నేను మీకు మహిమకరంగా నీ సాక్షితను ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నంత్రి కావ్యశిష్ఠుడు నైనా మీరు జ్ఞాపకం చేసుకునండి తనకు మంచి ఆరోగ్యం దయచండి ప్రభ నా తండ్రి తనకు బలహీనతలన్నింటి విడిపించండి సంపూర్ణమైన నాయన ప్రభా శక్తి బలంతాన్ని మీరు అనుగ్రహించండి మీ ఆత్మతో నింపండి నడిపించమని ప్రార్థిస్తున్నంత్రి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి నా తండ్రి ఆయన ప్రభ కుటుంబంలో ప్రభ భర్త కూడా మారుమనిచుకుంది రక్షణ పొందాల ప్రభా కుటుంబీకులంతా మారాలా ప్రభా మీరే కృప అనుగ్రహించండి ఆయన వారికి ఉన్నటువంటి ఎరుకులు ఇబ్బందులన్నీ ఎరిగిన దేవుడు ప్రభ మీరు నైనా జ్ఞాపకం చేసుకోండి ప్రతిదీది మీ మహిమేశ్వరంలో తీసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి దీవించండి ఆశీర్వదించండి ప్రభ అదే రాజన్ భద్రను బట్టి ప్రార్థిస్తున్న తండ్రి తను నా స్పిరిట్ నుంచి విడుదల పొందాలా ప్రభా తగు నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలా ప్రభా భార్య భర్తలను తనని సమాధానంగా జీవించాలా ప్రభావ మీరే కనికరించండి వారి కుటుంబంలో మీ పరులకు శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభా విశ్వక్రిస్త నామంలో మీరు కూల్చండి ప్రభా ఆ కుటుంబాన్ని మీ నామం హిమార్థంగా కట్టండి ప్రభా నా తన మీకు తగినట్లుగా వారు జీవించడానికి మీరు సహాయపడండి నా తండ్రి నేను నూతన తండ్రి వారు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి రవిచల్ల బ్రదర్ బట్టి నేను మీ పాదాలు చెంత మొరపెడుతున్నాను ప్రభా నా తల్లి రవిచల్ల బ్రదర్ ను జ్ఞాపకం చేసుకోండి నా కిడ్నీ లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం తన బాధపడుతుంది కాబట్బ మీరు జ్ఞాపకం చేసుకోండి తన కంటిన్యూషన్ కూడా తల్లి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాను ప్రభా మీ గాయపడి ప్రతి అవయవాన్ని ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి మీ నామానికి మయంకరంగా లేవనెత్తండి సంపూర్ణమైన మారు మనసు రక్షణను గ్రహించండి ఆటంకాన్ని తొలగించండి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం నెంబర్ చేయండి నేను కృప కుటుంబం అంతా సహాయపడండి కుటుంబం అంతా కూడా తల్లి రక్షణ పొందడానికి మీరు కృపను గ్రహ్రహించండి ప్రార్థిస్తున్నంతండి అదే ప్రభావ కామమ్మ శిష్టరును బట్టి రామచంద్ర భ్రజను బట్టి నేను రాజేష్ భదన్న బట్టి నన్ను ప్రార్థిస్తున్నంతండి వారి మురుగురిని మీరు జ్ఞాపకం చేసుకునండి నేను వారి ప్రభు కార్మికతో నా ప్రభావ మీరు నేను క్యాన్సర్ నుంచి సంపూర్ణంగా స్వస్థపరచండి నేను ప్రతి క్యాన్సర్ కరం నుంచి ప్రభావ మీరు విడిపించండి నా ప్రభావ వారంతా తండ్రి నేను మీ సాక్షులుగా మీ నామానికి మహిమకరంగా నిలబెడడానికి సహాయపడండి తండ్రి నేను ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరం తక్కువ మీరు మీ మహిమేశ్వరంలో తీర్చండి కుటుంబంలో మీ సమాధానం దయచేయండి మీ ఆదరణ దయచేయండి నా ప్రభా కుటుంబం అంతా కూడా తండ్రి కట్టబడడానికి నేను మీ నామ మహిమార్థమై ప్రభావ వారు ఉండడానికి సహాయపడమని తండ్రి అదేవిధంగా సీరియల్ బ్రదర్ను బట్టి సీరియల్ తమ్ముడు నాని బట్టి కూడా ఆయన వారిని బట్టి మీ తండ్రి వారు రూరు ప్రభా నా తండ్రి లైఫ్ లో సెటిల్ కావాలా ప్రభా నా తండ్రి మీకు తగినట్లుగా జీవించాలా ఒకవేళ రక్షణ లేని వారితో ప్రభావ రక్షణ పొందడానికి సహాయపడండి ఆటంకం ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తులను మీరు నైనా దూరం చేయండి మీ వెలుగును ప్రభావ వారి మీద ప్రకాశంపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఆత్మీయంగా ఎదుగులాగా నా తల్లి అదే ప్రభావం నేను వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఎదుగులని సహాయపడి ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా చిన్న బాబుని బట్టి లక్కీని బట్టి నేను మీ పాదాలు మొరపెడుతున్నాను నా తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నా ప్రభావ నా తండ్రి వాళ్ళ డాడీకి ఉన్నటువంటి నేను ప్రాబ్లమ్స్ అన్ని పోవాలా ప్రభ మీరే కనికరించండి కృప చూపించండి నా తండ్రి తను సంపూర్ణంగా ప్రభా స్వస్థపడాలని సహాయపడండి కుటుంబం తండ్రి శాంతి సమాధానంతో ఉండాలని మీరు సహాయపడండి భార్య భర్తల తండ్రి నైనా ప్రభ కట్టబడడానికి సహాయపడండి నేను ఆటంకిస్తున్న ప్రతి చీకర శక్తులను పోల్చండి నేను మీరే నా కుటుంబం మొత్తానికి ప్రభా మీ కుటుంబం మొత్తానికి ప్రభా మీ నామానికి మహిమకరంగా మీ సాక్షి నిలబెట్టుకోండి కుటుంబం నా తండ్రి ప్రభా అన్ని విషయాలు బదిలీలు సహాయపడండి రక్షణ ప్రతి రక్షణ పొందడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి అది స్వరాజనాన్ని బట్టి మీ పాదాలు ఎంత మొదపెడుతున్నాను ప్రభా జ్ఞాపం చేసుకుండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీ సేవా పరిచయలో ప్రభావ విస్తరింపజేయండి నా తండ్రి నా ప్రభా న తండ్రి నేను మీకు మహిమకరంగా పరిచయం చేయడానికి సహాయపడండి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం నెమ్మది నేను తన ఉద్యోగ విషయంలో మీ పాదాలు చెంత తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించండి నేను ప్రభావ మీ సాక్షి నిలబెట్టండి నేను అన్ని విషయాలను ఫలించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నంత్రి గొప్ప దేవాదేవి రీనా సిస్టర్ను బట్టి మీ పాదాల చెంత మొరపెడుతున్నాను తండ్రి పక్షవాతంతో నాయన ప్రభావ బాధపడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి నేను ఎంతో స్వస్థపరిచిన దేవుడు నేను సిస్టర్ను కూడా మీరు స్వస్థపరచండి మీ నామ్మని మహిమకర లేవనెత్తండి నా ప్రభా బ్రెయిన్ ట్యూమర్ అత్తండి సర్జరీ కాబోతుండగా ప్రభా మీరు సహాయపడండి నా సర్జరీలో మీకు గొప్ప మీ కృపను అనుగ్రహించండి నేను సర్జరీ విజయవంతంగా జరగడానికి సహాయపడండి డాక్టర్లకు మీ జ్ఞానం దయించండి ప్రభా సర్జరీ కావాల్సిన ప్రతి అవసరం మీ మహిమేశ్వరంలో తీర్చండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే వాళ్ళ పాప తండ్రి నేను వాళ్ళ పాప బాబును బట్టి మీ పాదాలు చేత మొరపెడుతున్నాను తండ్రి మన వాళ్ళ చదువుల్లో మీరు తోడుగనండి వాళ్ళు మీరు దీవించండి ఆశీర్వించండి మీకు మీకు మహిమకరంగా పెరగడానికి సహాయపడండి వాళ్ళ మీరు దీవించండి నాన్న బిడల తండ్రి మీందు నాన్న ప్రభా మీకు లోబడి జీవించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా జయరావు బట్టి మీ పాదాలు ముడపెడుతున్నాను ప్రభా ఫిస్టుల తండ్రి లైజర్ ఆపరేషన్ జరుగుతున్న కనికరించండి కృప చూపించండి నాయన ప్రభా ఆపరేషన్ లో ఘన విజయాన్ని దయచేయండి కూడా మీ సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా తండ్రి దేవ నాయన ప్రభా మీ తండ్రి నాయన నా నా ట్రైబల్ ప్రాంతాలకు నా ప్రభావ తండ్రి పరిచయం నిమిత్తం బయలుదేరి వెళ్తుండగా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి నాన్న ప్రభా నిన్న బయలుదేరి వెళ్ళారు ప్రభా తండ్రి నైనా మీరు ఎవరు రాకపోకలను తల్లి క్షేమంగా చేర్చాలని బట్టి మీకు అందనాను ప్రభావ వాళ్ళు ప్రతి చోట మీరు తోడుగా ఉండండి మీకు అంచె కాబదలు దయచండి ప్రతి చీకటి దురాత్మ దర శక్తులండి శ్రీక్రీస్తు కూల్చండి ప్రభావ తండ్రి నైనా ప్రభావ గొప్పగా నా తండ్రి మీ నామానికి మహమకరంగా పరిచర్య చేయడానికి సహాయపడండి ప్రతి ఒక్కరికి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి పరిచర్కు నాటకాలన్నింటి తొలగించండి గొప్పదేవా మీ రక్షణ కార్యం జరిగించండి నన్న వాళ్ళు వెళ్తున్నటువంటి వారు వారి పెడుతున్నటువంటి మీటింగ్స్ లోను యూత్ మీటింగ్స్ లోను అన్ని నన్ను అన్ని పరిచర్లోను సువార్థ పరిచర్లను మీరు తోడుగా ఉండండి మీ గొప్ప కార్యాలు జరిగించండి గొప్పదండి అనేకులు తండ్రి నన్ను వారి జీవితాలు కట్టుకోవడానికి మీరు సహాయపడండి అనేకులు మారు పొంది రక్షణ పొందడానికి సహాయపడాలి అనేకులు ప్రభాన్ని అంగీకరించడానికి సహాయపడడం నేను పరిచర్ ఎంతటిని ప్రభావం మీ నామానికి మయంకరంగా తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభావాన్ని మీరే తోడుగా ఉండి ఆ తండ్రి కాశీ కాపాడమని ప్రార్థిస్తున్నాను ఆయన ఘన విజయాన్ని దించమని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవా నువ్వే నమ్మదగిన దేవుడవు నా ప్రభావ మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవా ఇంత తండ్రి మీరు చేస్తూ వచ్చిన సహాయం కొరకై వందనాలు మీరు చెప్పిన కృభ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి రాత్రికాల సమయంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి హెచ్చరిస్తున్నా తండ్రి మమ్మల్ని నడిపించినందుకే మీకు వెళ్ళాది వందనాలు చెల్లిస్తూ నా ప్రభావ ముందున్న సమయం అంతా నీ ప్రభు మీరేనాయన మాకు తోడుగా ఉండమని మీరే మమ్మల్ని నడిపించమని మీరే నాయన ప్రభావ మా తండ్రి మనం మీకు మహిమకరంగా జీవించడానికి సహాయపడమని యేసో పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు క్రీస్తుకరం సమాధానము ప్రేమ ఆదరణ ఇప్పుడు మీరు మనందరికీ సదాకాలం తోడే గాక ఆమె మీరు ఫైజ్లో అందరికి అందరికి అందరికి ఫైజ్లో భదర్సం చేస్తారు